and you tell them యువు మృత్యువు తమ తమ పనులను చేయుచున్నవి ఆయుధము ధరించిన ప్రభువును చూచి సేవకులు తమ తమ పనులను నియమ ప్రకారము చేయునటుల సూర్య అగ్ని వాయువు మొదలుగునవి తమ తమ పనులను తమ తమ నియమము తప్పక పాటించుచున్నవి యజమాని లేనిచో సేవకులు తమ పనులు సక్రమముగా చేయనటుల సమస్తమునకు ప్రభువైన బ్రహ్మమే లేనిచో ప్రపంచగతియే లేకపోవును ఈ జీవితములోనే ఈ శరీరము పడిపోవుటకంటే కంటే ముందు పడిపోవుట ముందుగానే అనగా మరణించకముందే ముందే సూర్యాదులకు కూడా భయకారణమైన ఆ బ్రహ్మమును తెలిసి వారు ముక్తుల గురుడు అట్లు వారు అట్లు తెలుసున మరణముల పాలగుదురు బోధ చివరి దశలో అధిక బ్రహ్మ జ్ఞానం యొక్క విశేషాన్ని తెలుగుస్తున్నాను ఆ బ్రహ్మము యొక్క ప్రభావాన్ని ఇక్కడ భయపడటము అంటే అనువర్తించడం అని అర్థం అంటే కాని జీవ భావలో లేదా పశుపక్ష్యాదులు భయపడినట్లు భయపెట్టినట్లు భావన చేరాలి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో విష్ణు సహస్రనామంలో దండో దమయితమహ అనస్తుంది అంటే అర్థం అంటే సర్వ సృష్టిని ఒక నియమం ప్రకారం పాలించదు దీని నియమం దారిపోయింది దృష్టి ధర్మం ప్రకారం నియమానువర్తనై సర్వము వాటి వాటి కక్ష్యలలో వాటి వాటి ధర్మానుసారం వాటి వాటి భ్రమణశీలము ప్రకారం వాటి వాటి ప్రకాశరీత్యా అవి కార్యములను ఆయా అధిష్టాన దేవతలందరూ కూడా తమ సమిష్టి వ్యవహారమును నిర్వహించుకున్నాను కాబట్టి సర్వపాలకుడు సర్వకర్త సర్వభర్త కడకు సర్వహర్త కూడా అయినటువంటి బ్రహ్మ సర్వజ్ఞుడు ఎటువంటి సర్వజ్ఞుడయ్యా అంటే సర్వనియామకుడు అందుకనే మీరెవరైనా కానీ ఈ సత్యనారాయణ వ్రతం మనం చదివేస్తుంది मंटप आराधना अगे यज्ञ याद प्रारंभ स्थापना मंटप आराधन अटे आ स्थान मदट ब्रह्म प्रतिष्ठी आह्म आधारमिष्टि आया अतिष्ठान देवत आया दिग्पाल ఆయా గ్రహాది నవాది నవగ్రహములు వారి వారి అతి దేవతలు ప్రతిధి దేవతలు ఇతరత్ర ఎవరెవరైతే ఈ సృష్టి యొక్క పాలనలో పాలుపంచుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ మంటప ఆరాధనలో వారి వారి విశేషాలను కూడా అప్పుడు తెలియజేస్తారు కళానా రథానికి వచ్చారు కళానా వాహనారు కళానా ధ్వజాన్ని ఆయన వ్యవహరిస్తారు ఆయన ఫలానా దిక్పాలకులు ఆయన ఫలానా దిక్కులు పరిపాలిస్తారు ఆయన ఫలానా ఇంద్రియ ఆ విషయం అంతా కూడా వ్రతంలో ముఖ్యమైనటువంటిది ఆ మంటపారాధన అక్కడ ఎవరైతే కర్త ఉన్నాడో ఆ కంటే ఆ బ్రహ్మము ఆ శిత్య నిలచి ఉండి ఆ దిగ్దేవతలు ఇంద్రియ అధిష్టాన దేవతలందరినీ కూడా దృష్ట్యా ఇక్కడ సర్వ నియామకుడైనటువంటి బ్రహ్మము సమస్తమైనటువంటి సమిష్టిని ఆ హిరణ్య గర్భస్థితి నుంచి ఎట్లా ఆ అవ్యాకృత స్థితిలో కారణమయ్యేలా ఉన్నాడు ఆ పరమాత్మ స్థితిలో సర్వసాక్షిగా ఎలా ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు బ్రహ్మము నాలుగు విధములుగా వ్యవహరిస్తున్నాడు విరాట్ హిరణ్య గర్భ చెప్పవసమనే ఈశ్వరతనుల యొక్క సాక్షిత్వమైనటువంటి విరాట్ హిరణ్య గర్భవ్యాకృత పరమాత్మలనే పండుగలుగా బ్రహ్మాండ పంచీకరణ ఉన్న ఇది ఏ కూటస్థుడైతే ఉన్నాడో ఆ కూటస్థుడు సగుణ సాకార బ్రహ్మం ఈ సగుణ సాకార బ్రహ్మమే సకల జగత్తుకి కూడా ఆధారభూతంగా ఉన్నాడు అయితే ఆ కూటస్థుడు బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ అనేటటువంటి మహత్వ నుంచి వ్యక్తమైనటువంటి ఇటు హిరణ్య గర్భమునకు ముందే అవ్యాకృతము పరమాత్మ అనేటటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి ఎరిగే కొద్దీ ఈ అఖండ వ్యాపకత్వమై రెండ బ్రహ్మాండములుగా వ్యాపించి ఉన్నటువంటి సకల శరీరాది భూతములకు సకల పంచభూతములకు సకల పంచతన్మాత్రలకు సకల పంచీకృత అపంచీకృత అట్టి బ్రహ్మం కూటస్థమునకు కూడా సాక్షి అయి ఒకటి ఈ సత్యాన్ని గ్రహించాలన్నమాట బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు పురుషోత్తమ స్థితిని చేరినటువంటి వాడు క్షర అక్షర పురుష ందుకళ అతీతమై ఉన్నది దర్శనాథేద వినోదమైనటువంటి సర్వసమితికి అతీతమై ఉన్నది సర్వసాక్షి ఈ రీతిగా ఈ అధ్యయనాన్ని కొనసాగించి సర్వసాక్షిత్వ స్థితికి సాక్షి అతీత స్థితి చేరవలసినటువంటి ఇది దుర్యాతీతము ఇటు దుర్యాతీతమును ప్రతిపాదిస్తున్నారు సురియాతీతంలో లేని ఎరుకని బయలని రెండు స్థితులు అఖండ ఎరుకని తానే లేకుండా పోయేటటువంటి స్థితిలో దేశికేంద్రుని యొక్క కృప చేత తాను లేకుండా తాను తనను తాను ఎరిగి పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ఎవరైతే చేరతారో వారు ఆ పరమాత్మ స్థితిని దాటి బయలు స్థితిలో చేరారు ఈ రీతిగా జన్మరాహిత్యమును పొందాలి साधि सर्वसाक्षि स्थित की चेरना वो मरला जीव शरीरा धरी कल्ला वारी जीव तनोटी वारी अगत्यू अवसर It is. వారు చాలా అరుదుగా వస్తారు సాధారణంగా ఒక మహాప్రలయం లోపల అలాంటి వారు చాలా అరుదుగా ఒక సహస్ర సహస్రాబ్దులు అంటే ఒక వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో ఒక మిలియన్ సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో భూమండలం ఎప్పుడు వస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి అలాంటి దేశ కేంద్ర స్థితిని జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి వారు తిరిగి జన్మించరు కానీ ఎవరైతే ఈ బ్రహ్మమును ఎరుగలేదు ఎవరైతే సర్వసాక్షిత్వ స్థితికి చేరలేదు బ్రహ్మనిష్ఠలు కాలేదు వారు తప్పక మనల కర్మబంధము చేత జనన మరణ చక్రంలో తిరుగుతారు అది ఈ ఈ ఈ సత్యాన్ని ఈ బ్రహ్మజ్ఞానాన్ని ద్వారా మనకి యమధర్మరాజు నచికేతుణ్ణి ఉద్దేశించి మానవాళి మొత్తానికి కూడా ఈ బ్రహ్మనిష్ట యొక్క విశేషాన్ని లేని వారు దేహమే తానను భ్రమలో ఉండి తాము చేయు కర్మల ఫలమునుగా అనుభవించుతూ దేహభ్రాంతితోనే మరణించుతున్నారు అట్టివారు పృథివ్యాధి లోకములలో మరల మరల జన్మించుతున్నారు చీకటి వెలుతురు వలన నశించునట్లు ఆత్మజ్ఞానము వలన అజ్ఞానము నశించు అజ్ఞానము నశించిన కానీ దేహభ్రాంతి వదలదు దేహభ్రాంతి వదలనంత వరకు మోక్షమునకు అర్హతను పొందలేరు ఆత్మజ్ఞాన విశేషాన్ని బ్రహ్మజ్ఞాన విశేషాన్ని పునః నిర్వచిస్తున్నారు ఎప్పుడైతే దీవభ్రాంతిలో దేహాభిమానంతో కర్మాభిమానంతో అహంకార్యతో దేము సుఖదు జగత్తు సుఖదు అనేటటువంటి ఆసక్తి కలిగి ఉంటుంది జీవ జగత్తుల మధ్య వ్యాపారం జరుగుతూ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుందో అభిమానయుతమైనటువంటి వ్యవహారం జరుగుతుంది ఆ నిరాశీ నిర్మము భూత్వా అనే భగవద్గీత ఏదైతే ఏదైతే సూర్య చంద్రాల కంటే అతీతమైనటువంటి నా పరమ బలము అనేటటువంటి పురుషోత్తమ స్థితిని చెప్పుకుంటూ అటువంటి పురుషోత్తమ స్థితిని ఆశ్రయించినటువంటి వారికి ఈ దేహాభిమానం యశవంతైనా ఉంటుంది ఈ దేహాభిమానమునకి అజ్ఞానం అని పేరు అవిద్య అని పేరు స్థూల ఆయా ప్రపంచములందు వ్యవహార రీత్యా సుఖ దుఃఖములను అనుభవించని ఎవరైతే ఉన్నాడో ఆ కర్తయ్యే ఎప్పుడైతే అవసాత్రయ సాక్ష్యత్వాన్ని సర్వసాక్ష్యత్వాన్ని రక్షిస్తాడో జ్ఞాత కూటస్థుడుగా పరిణామం చేసి తన మూలమును తాను గుర్తెరిగి తానే లేకుండా పోతాడో మూలాన్ని గుర్తెరిగి శరీరం ఏదీ లేదు అనేటటువంటి చోడసి మంత్రాన్ని ధ్యానిస్తాడో ఈ ఉత్తపట్టలు ఏమీ లేదు అనేటటువంటి ద్వాదశిని ధ్యానిస్తాడో అలాగే ఈ సర్వ ప్రపంచము కూడా కర్పూర కళిక వంటివి కర్పూర కళిక జ్యోతి రూపాన్ని స్వప్నే ప్రతీయమానానిట రూపాన్ని యథాతథ కళలో దోచినటువంటి శరీరములు ఎలాగో అలాగే కళ కళ మానవ ప్రయాణం సాగాలి అనేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి సందేశాన్ని కట్ట కడపటకి ఆరాధనా చిన్న చోర ఇచ్చేటటువంటి కారణం మనకు ఉపదేశిస్తుంది కాబట్టి ఆ షోడశోపచారములు కూడా తత్వజ్ఞాన విశేషము అవి నీ లోపలికి దివ్యత్వాన్ని ఆహ్వానించేటటువంటి విధానం నీవే దైవముగా భాషించేటటువంటి విధానం ఆ దివ్యత్వాన్ని మరల అధిగమించేటటువంటి కాబట్టి గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గు అని చదువుకునేటటువంటి వారు గురుధ్యాన్ని వారు ఆ గురువు వేరే కన్నడనే భ్రాంతిలో పడకు నీలో ఉన్నటువంటి దైవమే నీకు ఆత్మయే నిపుడు నీలో ఉన్నటువంటి బ్రహ్మమే ని అన్వేషించేటటువంటి మార్గంలో భాగంగా శరీరులైనటువంటి గురువుల యొక్క సహాయం గురువును ఆశ్రయించి నీవు ఆ విధాలంతో ఆ ఉపదేశంతో ఆ బోధతో నీవు పొందవలసినటువంటి లక్ష్యాన్ని సాధిస్తువు ఆ స్థితిని సాధించి కాబట్టి దేవుడు వేరే కలడనేటటువంటి భ్రాంతి ఎంత బలమైన గురువు కూడా వేరే కలడనే భ్రాంతి అంతకంటే బలమైన కాబట్టి ఇట్లా ఒక భ్రాంతిని విడిచి మరొక భ్రాంతిలో భూతి పద్ధతిగా సానుభూతి పద్ధతిగా ప్రతి ఒక్కరూ ఆయా స్థితులు ఎందు నిలకడ చెంది ఉండవలసినటువంటి నిర్ణయాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సద్గురుమూర్తి యొక్క కృప చాలా అవసరం కానీ ఐక్యత సిద్ధిగా మౌన మార్గాల కిషణ న్యాయంగా దానిని సాధించేటువంటి ఉన్నతమైన స్థితికి మానవులు సరే ఎదగాలి సాధకులు ఆ రీతిగా ఎదిగినటువంటి వాళ్లకు దేహం అంటే కేవలం ఈ స్థూల దేహం అని అనుకునేది ఎనిమిది రకాలైనటువంటి దేహములు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహముల జీవ ఈశ్వర తనువుల పద్ధతిగా ఎనిమిది తనువులు ఎనిమిది శరీర ఎనిమిది ఎనిమిది వ్యవహారములు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ చక్కగా ఎరిగి ఆయా పరిమితులను తీసుకుని ఆయా విధ లోకము అటు ఎరుక నేను కాదని ఆ ఎరుకని లేని ఎరుక పద్ధతిగా నిర్ణయాన్ని ఎట్లా అయితే పరబ్రహ్మ నిర్ణయానికి అట్టి నాలుగు మహావాక్యముల యొక్క నిరసన స్థితిని రహిత పద్ధతిని అష్టతమ నిరసన పద్ధతిని అన్నింటినీ సర్వాన్ని త్యజించగలిగేటటువంటి సమర్థతను ప్రతిపాదిస్తుంది వారు మాత్రిమానాన్ని వదిలిపెడతారు అంటే దేహాభిమానం వారిని వదిలివేసింది దేహము వారిని వదిలివేస్తుంది వారు సదా సర్వకాలములందు చిరకాలము ఏ పరిణామము లేక మార్పు కదలక ఉండేటటువంటి బయలు స్థితి అని చేరుకునేటువంటి జీవరాశులన్నింటిలోనూ మానవ దేహమే ఆత్మ జ్ఞానమునకు అనగా బ్రహ్మమును తెలిసి కొనుటకు శ్రేష్టమైన సాధనముగా శాస్త్రము చెన్నది అేహము ప్రాప్తించినప్పటికీ ఆత్మని తెలుసుకొనుటకు ప్రయత్నించని వారి జన్మ వృధా ఎగుతున్నది వారు మరల మరల అనేక జన్మలను పొందవలసి వచ్చుచున్నది దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొనుము అను సామెత ఉన్నట్లుగా ఏ జ్యోతి ఉనికి వలన ఈ దేహము నడుచుతున్నదో ఆ జ్యోతి ఈ దేహమును విడువకమునుపే తీవ్ర ప్రయత్నము చేసి సద్గురువుల వలన ఆత్మ జ్ఞానమును పొంది ఆత్మసాక్షాత్కారము చేసుకొనవలయ్యను అట్టి ప్రయత్నము చేయనిచో ఇతర లోకములలో ఇతర దేహములతో ఆత్మను తెలుసుకొనుట సులభము కాదు జాగ్రత అవస్థలోని విషయములను స్పష్టముగా గుర్తించినట్లు స్వప్నములో గుర్తించలేము అటులనే ఆత్మను పితృలోకములో అస్పష్టముగా మాత్రమే గుర్తించగలము నీటిలోని ప్రతిబింబము వలె గుర్తించగలం ఎండ నీడలను స్పష్టముగా గుర్తించినట్లు బ్రహ్మలోకములో ఆత్మను గుర్తించవచ్చు కానీ ఇది కష్ట సాధ్యం ఉపాసకులు బ్రహ్మలోకమున చేరితో పాటు ఆత్మవిచారణ విచారణ చేయుతూ సమయమున ఆత్మసాక్షాత్కారము పొంది బ్రహ్మతో పాటు ముక్తిని పొందుదొరుతూ ఈ రకమైనటువంటి విధానం ఒకటి బడుతూ ఉన్నది అంటే మహాప్రళయం వరకు నిరీక్షించి మహాప్రలయ సమయములో బ్రహ్మముతో సహాముక్తిని పొందేటటువంటి విధానం కూడా ఒకటి ఉన్నది వీరు చతుర్దశ భవనాలలో పద్నాలుగు లోకాలున్నాయి మనకి అతల వితల తల తల తల దశ సత్యలోకం తపోలోకం జనోలోకం మధ్యలోకం ఈ రకంగా చిట్ట బ్రహ్మలోకం ఈ ఊర్ధ్వలోకములు ఈ ఊర్ధ్వలోకములు ఆ అధోలోకములయందు కేవలము మత్స్యలోకమైనటువంటి భూమండలం మీద మాత్రమే మానవులు చశరీరులై ఉన్నారు మిగిలిన పద్ధతులలో ఆయా జీవులు ఆయా జీవాత్మలు జీవభావమును విడనాడలేక దేహాభిమానమును విడలేకర్ పూర్ణము द अलंक पदों अलंक इंद्रियाधिष्ठादि देवत पद अलंक व्यवहार मोक्ष पी अं पुनः मानव जन्म धरना अवसर सर्वुक ఏ గంధర్వులు అయితే ఉన్నారో వారెవరైతే ఈ జన్మలో మానవంటిని దాన్ని ధరించారు ఆ పూర్వ సంస్కార బలం మేరకు వారందరూ కూడా గాయకులు ఉన్నారు ఎవరైతే ఆ గంధర్వులు ఉన్నారో వారు రకరకాలైనటువంటి వాయిద్యవులను వాయిద్యలను నేర్పు తెలిసిన ఉంటారు విద్యాధరుల వారు బతపడున్నారు ఆ విద్యాధరులు ఎవరినైనా సమోహితులు చేయగలుగుతారు అలాంటి విద్యాధరులు ఈ జన్మలో మానవ జన్మ ధరించినప్పుడు వారిగా వీణావాదం అద్భుతమైన వినావ కాబట్టి ఆయా లలిత కళలు ఏవైతే ఉన్నాయో ఆ లలిత కళలన్నీ కూడా పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఆ జన్మ సంస్కారంగా ప్రాప్తిస్తూ ఉన్నాయి అవి ఆయా ఆ జన్మ సంస్కార విశేషం ఈ జన్మలో అనుభవించగానే అవి కూడా కానీ ఈ జన్మలో మరలా పోగు చేసినటువంటి జీవభావంతో కూడినటువంటి అజ్ఞానయుతమైనటువంటి దేహాభిమానంతో కూడినటువంటి ఆయా నిర్ణయములన్నీ మరలా పోగుపడి పునః పునః జనన మరణ జగ్రం అక్కడి మోక్షమును సాధించాలి అంటే శాశ్వతమైనటువంటి జనన మరణ రాహిత్యం చేరినప్పటికీ ఏ రీతిగా నీవు ఆశ్రయించినప్పటికీ ఏ రీతిగా అక్కడ నీవు వ్యవహారం ఉన్నప్పటికీ ఆ వ్యవహారం అంతా నిమిత్త మాత్రము అక్కడ నీవు ఈ ముక్తిని సాధించడానికి కావలసిన ఏ సాధన గాని ఏ జ్ఞానోపదేశం గాని ఏ రకమైనటువంటి విచారణ గాని ఏ రకమైనటువంటి విరమణ గాని నిరసన గాని ఆ సాధనలు గాని ్ఞానాతీతమయ్యేటటువంటి పరిస్థితిని అక్కడ పొందలేదు ఎరుకని విడిచిపోయేటటువంటి ఎరుక లేకుండా చేసుకోగలిగేటటువంటి సమర్థత కేవలం మానవ దేహంలో మాత్రమే ఉన్నది కాని ఇతరత్ర దేహధారుల ఎందు అనిమిషులు కాబట్టి వారికి ఆకలి నెప్పికలు వారికి జరామరణములు లేవు వారికి ఆ నిద్రలు ఆలస్య సమసాదులు లేవు అవి భోగ్య శరీరములు మాత్రమే ఆయా భోగ్య శరీరములతో ఆయా లోకముల జన్ ఎంతకాలమైతే వారికి ఆ సంస్కార విశేష బలం పుణ్య బలం ఆ కర్మఫలం ఉంటుందో అంతకాలము ఆయా లోకములను విహరించి పునః మరలా మానవులుగా జన్మించు సత్యాన్ని మానవ జన్మని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎవరు మానవ జన్మని మోక్షం కొరకు సర్వసాక్షిత్వం కొరకు జన్మరాహిత్యం కొరకు సరి అయినటువంటి సద్గురు పర్యవేక్షణలో సరి ఆత్మ సాక్షాత్కార జానంలో ఎవరైతే బ్రహ్మా బ్రహ్మనిష్టని బ్రహ్మ సాక్షాత్కార జానాన్ని తెలుసుకున్నటువంటి వారై సర్వములకు ఆధార స్థితిని సంపాదిస్తారు మానవ దేహ పతన పరియాంతము ఆ ప్రకాశము ఈ దేహమున ప్రకాశించి దేహపతనము జరగగానే పునః ప్రకాశము తన స్వస్థానము నుంచి విరమించిన రీతిగా మోక్షమును జన్నమరణ రాహిత్యమును ఎవరైతే సాధిస్తారో ఆ దర్శన స్థితిలో ఆ నిర్ణయ స్థితిలో ేంద్రుల యొక్క క్రమ చేత బయలు సీర్యంతో జనన మరణ రాజిత్యాన్ని సంపాదించి విరమించగలుగుతారు కాబట్టి మానవ జన్మని ఈ రీతిగా ధన్యత జన్మించుకోవలసినటువంటి అవసరం అని ఎన్నో కోట్లాది ఆ విశేషములైనటువంటి జన్మలు ఎన్నో ఆ జ్ఞానపరమైనటువంటి నిర్ణయం లేక అలవటించేటటువంటి జన్మలు మాత్రమే ఈ బహునాం జన్మనామ ప్రపద్య వాసు సమహాత్మ సుదుర్లభ ఇది చాలా ముఖ్యమైన వాక్యం సుదుర్లభ ఈ పద్నాలుగు లోకాలలో వ్యవహరించేటటువంటి అనేకమైనటువంటి దేవ మానవ ధైర్య పశు పక్ష క్రిమి ఈ జీవులన్నీ కూడా జన్మాంతర విశేషం చేత మరో ఉపాధి రహితముగా జన మరణ చక్రము నుంచి ముక్తిని పొందగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి జన్మ ఒక్క మానవ జన్మ మాత్రమే కాబట్టి కేవలం భౌతిక వలయంలో చిక్కుకుని భౌతికమైనటువంటి అవసరార్థమే జీవిస్తూ భౌతికమైనటువంటి విలువలని భౌతికమైనటువంటి పదార్థార్థములని భౌతికమైనటువంటి కర్మానుసంధానమును మాత్రమే జీవన సత్యముగా పరిణ పరిగణించి పరిణామకాశీలమైనటువంటి జాగ్రత్తవప్న సుషుక్తుల తిరుగుతూ దేహాభిమానంతో వ్యవహరిస్తూ కేవల జీవాత్మగా కేవల జీవభావంతో శరీరాభిమానంతో అహంకారంతో తిరిగి కర్మబంధం చేత జనన చక్రంలో పడ పడిపోవడం అనేది ఎంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి మానవ వృధా చేయకుండా జీవన లక్ష్యాన్ని సాధించాలి అనేటటువంటి బలమైనటువంటి ఉద్బోధని ఆ బ్రహ్మలోకము వరకు ఏ ఏ లోకములలో ఈ జీవులు ఏ రీతిగా ఉన్నారో పితృలోకంలో ఎలా ఉన్నారు దేవలోకంలో ఎలా ఉన్నారు గధర్మలోకంలో ఎలా ఉన్నారు ఆయా ప్రతిబింబ సమానమైనటువంటి రీతిగా ఎలా వ్యవహరిస్తున్నారు తతిబింబ రీతిగా ఉన్నప్పుడు ఏ రకంగా ముక్తిని సాధించలేదురోనః మానవ జన్మని ఎలా పొందవలసిన అవసరం ఉన్నదో స్పష్టముగా ఈ కఠోపని కాబట్టి అవి మానవ జన్మతో పోల్చి చూస్తే ఉత్తమమైనటువంటి జన్మలుగా ఒకవేళ నీవు భావించినప్పటికీ అవి జ్ఞానార్హమైనహమైనటువంటి జన్మలు పావు జ్ఞానాధితమైనటువంటి స్థితిని ఎరుకని లేకుండా అక్కడ నిరసిట్టగలిగేటటువంటి సమర్థమైనటువంటి జన్మలు పావు జన్మరాహిత్యాన్ని సాధించడానికి అర్హమైన జన్మలు పావు పునః ఒక్కరు కూడా మానవ జన్మలుగా మానవ లోకంలో మానవులుగానే పునహా ఈ జ్ఞానము ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానమును సాధించవలసినటువంటి అవసరం ఉన్నది ఏ శాస్త్రజ్ఞలు అయితే ఉన్నారో ఈ భౌతిక విజ్ఞానాన్ని పరిశోధించి అందజేస్తున్నవారు వారందరూ కూడా పూర్వకాలంలో ఈ రకమైనటువంటి దేవమ్మ జన్మలలో శ్రమకి ఓర్చి మహర్షులుగా సాధన మధ్య కాలంలో విరమించి జన్మరాహిత్యమును పునః జన్మను పొందినటువంటి జన్మలో శాస్త్ర వారి పరిశోధన శక్తి ఆసక్తి ఆ సమర్థత బాల్యం నుంచే వ్యక్తం అవుతూ వారు సామాన్యుల వలే మామూలుగానే ఉన్నప్పటికీ సరియైన అవకాశం రాగానే వారిలోని విజ్ఞానము లోక వరకు ఉపయోగపడేటువంటి రీతిగా వారు మారుతుంటారు ఆ రీతిగా ప్రపంచమునకు సర్వ కూడా ఉపయోగపడేటటువంటి విజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి సమర్థత ఇట్లా ఏ దశలలో బాల్య యువన కౌమార వృద్ధాప్య దశలలో నీ అంతఃకరణములో ఉన్నటువంటి నీ చిత్తములో ఉన్నటువంటి ఆయా పూర్వజన్మ సంస్కార విశేషమంతా కూడా వికాసం ఆ వికాసం నీ జీవితం నడపబడుతూ ఉన్నాయి కాబట్టి నీ సర్వమును సత్యము శూన్యమును ఇంటినీ సరిగా అర్థం కొనవాడే సరిగైన నిర్ణయమును సర్వము శూన్యము ఒకదానించే వాటికి ఆదుర్భవిస్తున్నాయని శూన్య సర్వములు ఒకటే అని సర్వ శూన్యములు సర్వము నుంచి అని అట్టి శూన్యము నుంచే వరల సర్వం పాదోర్భవిస్తున్నదని శూన్య సర్వములు ఒకటే అని ఈ రెండింటిని అధిగమించినటువంటి స్థితిని ఎవరైతే కట్టుకుంటూ వారు మాత్రమే ఈ మోక్షార్హతలు పొందుతున్నారు వారు మాత్రమే చెరుకని వినమించగలుగుతున్నారుగా మానవ జన్మని ఇక ధ్యానశీలుడైన మానవుడు తన బుద్ధిని పరిశుద్ధమ నచ్చుకుని అర్థములో తన ముఖమును స్పష్టముగా చూసినట్లు బ్రహ్మను చూడగలుగుతున్నాడు అర్థములో నీ ముఖమును చూచినప్పుడు నిన్ను నీవే చూచుతున్నావు కదా అటులన్నీ అహంకారముతో కూడిన జీవాత్మ బాహ్య విషయముల నుండి మరలి అంతర్ముఖమై బుద్ధి వృత్తులను అధిగమించినప్పుడు ఏ జ్ఞానము వలన అన్నిటినీ ఆ జ్ఞానము పరిశుద్ధ జ్ఞానముగా మిగులుటను గుర్తించి దానియందే లీనమగును కనుక ఈ శరీరము పడిపోవుటకు ముందుగానే ఆత్మసాక్షాత్కారము చేసుకున్న కాబట్టి నేను ధ్యానం ఎంత సేవ చేయాలండి ఎంతకాలం చేయాలండి ఎన్ని సంవత్సరాలు చేయాలండి ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమే లేదు ఎందుకంటే నీ జీవితమే ఒక ధ్యానం కాబట్టి అలా సహజ ధ్యాన పద్ధతిని ఆశీర్దించినటువంటి వారు ఎవరైతే వారు ఆ స్వయం ప్రకాశక స్థితిలో సదా నిలబడి ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితిలో సదా నిలబడి ఉంటున్నాడు ఆత్మ నిష్ఠుడై సదా నిలబడుతున్నాడు మిగిలినటువంటి దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపారములు ఏవైతే ఆయా కదలికలు పెంచుకో వ్యవహార మనసు ఉన్నావో సాక్షిగా గమనిస్తూ ఏ రకమైన ఉద్వేగమును పొందకుండా ఉన్నాడు ఏ రకమైన మనోవ్యాపారమును పొందకుండా తన కర్తవ్యాన్ని తన తన్మాన్ని మాత్రం సామాన్యముగా ఏకి అభిమానము పొందకుండా ఏ రకమైనటువంటి భ్రాంతిని ఆశ్రయించకుండా విహిత రీతి ధర్మానుసారము మోక్షానువర్తి మోక్ష లక్ష్యముగా నిర్వహణ ఇతరులు ఏవైనను ఏమి జరిగినను ఏవి జరగకున్నను ఏవి సాధించబడినను ఏమి సాధించబడకునను భౌతిక లక్ష్యముల ఎడల నిరాశీర్మము ఆ ఈ యుద్ధము జీవన్ మరణం అనేటటువంటి ఏ రకమైనటువంటి ఆసక్తిని గాని చేతన్యందుకు పనిముట్టుగా సద్గురు చేతియందు పనిముట్టుగా దైవ ప్రణాళికలో భాగముగా లోక కళ్యాణమునొక తన జీవితమును ఎవరైతే అర్థించేటప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానమును సాధించి ఈ ఆత్మ జ్ఞానమును సాధించి జ్ఞానాతీతమైనటువంటి మోక్ష లక్ష్యమును అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతడు ఈ దేహము పడిపోయే లోపలే ముక్తుడైపోతున్నాడు కాబట్టే జీవన్ ఈ దేహం అంటే ఉన్నాడు కానీ దేహిగా దేహి దేహముల తెరవు రెండింటినీ ఎగినటువంటి వాడై రెండింటినీ పోగొట్టుకునే ప్రయత్నం చేసి కంట కడపడకు ఒక పిచ్చివాణి ఒంటి మీద నుంచి జారిపోయినటువంటి తలము వలె దేహం జారిపోవడాన్ని గమనించి ప్రతిరోజు నిత్యప్రలయమైనటువంటి గాఢ సుశుద్ధి అసలు ఈ దేహం యొక్క అభిమానము దేహం యొక్క సాధార్ణత ఏ రీతిగా లేకుండా పోవచ్చో గమనించినటువంటి వాడికి మృత్యుభీతికి ఏ రీతిగా అవస్థాంత్రయ సాక్షిత్వాన్ని దుర్యాతీతాన్ని సాధించినటువంటి మహానుభావుడు అట్టి వానికి మృత్యుభీతి లేడు ఆ మృత్యుభీతిని ఎప్పుడైతే పోగటం ఉన్నాడో ఆత్మసాక్షాత్కార జ్ఞాన విశేషం చేత ఆత్మనిష్ట చేత బ్రహ్మనిష్ట చేత ఆ దుర్యనిష్ట చేత అటు దుర్యాతీతమును లక్షించి దేహము పడిపోతున్నది ఎండుటాపు రాలిన విధముగా ఏ రీతిగా దానికి విలువ ఇవ్వకుండా ఎట్టి అభిమానము లేకుండా ఎట్టి సాంగత్యము లేకుండా కూరగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అట్టి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠయినటువంటి మహానుభావుడు జీవన్ముక్తుడు జన్మరాహిత్యాన్ని సాధించినటువంటి స్థితిలోకి చేరే ఈ జీవిత కాలములోనే ఆత్మ సాక్షాత్నకు ఎందుకు ప్రయత్నించబడను అను సంశయము గలవారికి సమాధానము చెప్పబడుతున్నది జ్ఞాని శ్రోత్రాది ఇంద్రియములు తమ కారణములకు ఆకాశాది పంచభూతముల నుండి వేరు వేరుగా అవి వేరుగా ఒక్కొక్క విషయమునే గ్రహించుతున్నవనియో వానికి ఉత్పత్తి నాశనములు కలవనియు ఉత్పత్తి నాశనములు లేని ఆత్మ కంటే వేరైనవనియూ తెలుసుకుని దుఃఖములను పొందడు ఇంద్రియములకు కారణము పరస్పర భిన్నముగా ఉన్నది వాటి విషయ గ్రహణము కూడా భిన్నముగానే ఉన్నది ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమునే గ్రహించుచున్నది జాగ్రత్త విషయములను గ్రహించినప్పటికీ సుషుక్తి అవస్థలో ఇంద్రియములు మనోబుద్ధులతో కూడా మగుతున్న మరలా జాగ్రత్త అవస్థలోనే విషయములను గ్రహించుతున్నవి మరియు ఉత్పత్తి నాశములు కలిగి కాని ఆత్మ జాగ్రత్త అవస్థలో ఇంద్రియములు విషయములను గ్రహించునప్పుడును సుషుప్తిలో లీనమగునప్పుడును అన్నిటినీ గు ఏకమాత్రముగా ఉంటున్నది ఇయముల వలె ఆత్మ ఉత్పత్స నాశనములు లేనివి ఆత్మ శాశ్వతత్వమును ఇంద్రియముల నశ్వరత్నము నశ్వరత్వమును తెలిసిన జ్ఞాని దుఃఖములను పొందడు తరతి శోకం శోకం ఆత్మ అను శృతి కూడా ఈ విషయమునే చెప్పుతున్నది ెస్సగా శీలించుట ఈ విధానాన్ని ఏమంటారంటే పరిశీలనం అనుశీలనం ఏ రీతిగా చూడాలి అనేది చెప్తున్నారు ఆత్మ ఈ దేహమునందు సాక్షిగా ఉన్నది అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి వారు జాగ్రత్త ప్రశుద్ధి వ్యవహారమునందు ఏ రీతిగానూ ఆయా వ్యవహారశీలమైనటువంటి వాటినిగా వాటిని కేవల సాక్షి మాత్రముగా గుర్తు కర్మానుబద్ధి అయినటువంటి జీవుడు కర్మమునంటే సంగతము కలిగి ఉండి విశేషమైనటువంటి కర్మ చేయడం ద్వారా తదనుగుణమైనటువంటి అభిమానమును పొందుతూ ఉన్నాడు జ్ఞాని ఉపేక్షాభావమును ఉదాసీనతను కలిగి ఉంది అంటే ఉపేక్షా ఉదాసీనత కలిగినటువంటి జ్ఞాని కర్తవ్య కర్మాచరణ వరకే ఆచరిస్తాడు తప్ప విశేషమైనటువంటి కర్మను ఆచరిస్తా సంఘమునందు సమాజమునందు లోకమునందు కేవలము ధర్మమునకు సంకటం ఏర్పడినప్పుడు మాత్రమే కర్తవ్య కర్మాచరణశీలి అవుతాడు మిగిలిన కాలంలో ఉపేక్షించి ఉదాసీనత వహించు కాబట్టి మామూలుగా చూస్తే ఏ రకమైన పనులు చేయకుండా ఒక పక్కన కూర్చుని ఉన్నటువంటి వాడుగా తోస్తూ ఉన్నటువంటి జాగ్రత్త సుశుద్ధినందు స్వప్నమునందు ఏ వ్యవహారమును సట ఆయా వ్యవహారశీలమవుతున్న ఇంద్రియములు వ్యవహార కాలమునందు మాత్రమే తోచుతున్నావు కాని యథార్థమునందు ఆత్మ ఎందు తోచుకలేదు అనే గ్రహించినటువంటి వాడై ఏ వ్యవహార నిమిత్తమై ఆయాముట్లు నియక్తమై ఉపయోగించబడి వినియోగించబడినట్లుగా వేరైన వాడుగా తనను తాను గుర్తించుకుని తనను తాను వేరుపరుచుకొని తాను సాక్షిగా నిలబడి ఉండి ఉదాసీనత వహించి ఉండి ఏ స్పందనలు లేక ఏ ప్రతిస్పందనలు లేక కేవలము జ్ఞానాజ్ఞాన నిర్ణయమును మాత్రమే తన జీవన సాఫల్యమైనటువంటి జీవన్ముక్తిని జన్మరాహిత్యాన్ని ఆత్మనిష్టని బ్రహ్మనిష్టని పరిగణలోకి తీసుకుని వాటి వరకే వ్యవహార రీతిగా ఉంది శరీర ధర్మానుసారము వ్యవహరించవలసిన బ్రహ్మచర్య గ్రహస్థ వానప్రస్థ సన్యాసరీగా ఉన్నాను ఆయా వ్యవహార ధర్మములను సామాన్య రీతి నవర్తి వేటిని వాయుద వేయక వేటికి గుణ గుణమాన్యముతో వ్యవహరించేటటువంటి రీతిగా వ్యవహరించక సర్వకర్మ ఫలములను పరిచ్ఛించినటువంటి వాడై కర్మలను సామాన్య రీతిగా నిర్వర్తిస్తున్నవాడై ఉపేక్షాభావముతో ఉదాసీన భావముతో స్వప్రకాశ భావము సాక్షిత్వభావముతో స్వయం సిద్ధ ఈ అపేక్ష లేకుండా అనపేక్ష ఉదాసీన అటువంటి ఈశ్వరుని చేత యుక్తికి చేయబడినటువంటి జీవితం కలిగినటువంటి వాడ అలా దైవ ప్రణాళికలో మమేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై దివ్యాలు దివ్య అనుసంధానం చేసేటటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై కేవలము జీవభావ నిర్ణయమైనటువంటి వాడి అడల కలిగినటువంటి వాడై సామాన్య భావమును కలిగినటువంటి तीव्र वैराग्य निष्ठुई तीव्र मोक्ष मोक्षेच कभी स्वस्वरूप आत्मा सह व्यवहार वाड़ अवस्था साक्षि द्वारा तरह व्यवहार रीत्या संभव इति दुख अतन पंद సకల దుఃఖ నాశనం అయిపోయింది ఎంతగా నశించిపోయింది అంటే యొక్క నీడ అతని తాక లేకుండా పోయింది మృత్యు భీతి లేకుండా పోయింది ఏ రకమైనటువంటి దుఃఖము అతనిని ఆశ్రయించకుండా తన శరీరము తన కళ్ళ ముందే కూడా తాను సర్వ విలక్షణుడుగా ఉంటాడు దేహాభిమానం లేకుండా తన కళ్ళ ముందే జగత్ పరివ్యాప్తమై తన కళ్ళ ముందే లయింపబడిపోతున్ను కూడా ఏ రకమైన వికారము చెందకుంటాడు ఛడ్వికారములకు దూర్తయి ఉంటాడు చడూర్మి రహితుడై ఉంటాడు ఈ రీతిగా ఆ సాక్ష్యత్వాన్ని ఆ ఉదాసీనతని దాని యొక్క విశేషాన్ని తెలియజేసుకో చదువమ్మా ఇందీతమైన భరమును గ్రహించుట సులభము కాదు కావున మరల స్థూలములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను చేర్చు మార్గము వివరింపబడుతున్నది ఇంద్రియముల కన్నా మనస్సు సూక్ష్మము మనస్సునకు అంతరముగా బుద్ధి ఉన్నది బుద్ధికి అంతరముగా మహత్తత్వము దానికి అంతరముగా అవ్యక్తము అవ్యక్తమునకంతూరిమనోపసందుక అంతటా నిండి నిబిడీకృతమై సర్వవ్యాపిగా ఉన్నది ఇంద్రియముడు మనస్సు మొదలుగు వాణిని గుర్తించునటులా ఆత్మను గుర్తించుటకు ఏ చిహ్నములు లేవు అట్టి ఆత్మను స్వానుభవముతో తెలిసికొన్నవాడు సంసార బంధము నుండి విముక్తుడై శాశ్వతమైన అమృతత్వమును పొందుచున్నాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అను ఈ విషయమునే చెప్పుచున్నది దూరముగా ఉన్న పొగను చూచి అచట అగ్ని ఉన్నట్టు లాహించుచున్నాము ఏ గుర్తును చూచి మనము అగ్ని ఉన్నట్లు నిర్ణయము చేసితేమో అట్టి గుర్తును తర్కశాస్త్రములో లింగము అనేదరు పొగను బట్టి అగ్ని ఉన్నట్లు గుర్తించినట్లు ఆ ఈ ఆత్మను సూటిగా గుర్తించుటకు తగిన లక్షణములు చెప్పుటకే అలింగం అనేది అయిపోయింది కాబట్టి లింగాంగ భంగము అనేటటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు లింగ అలింగ రూపముగా ఈ సృష్టి ఆ లింగ రూపము అంటే సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని పేరు అలింగము అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు కాని తీయదు అది అలింగు ఈశ్వరుడు లింగ రూపీ అలింగ రూపి కూడా లింగ అంగరూపము అంటేనేమో శరీరం లింగ రూపము అంటేనేమో సూక్ష్మ శరీరం ఈశ్వర శరీరము అని కూడా ఒక అర్థం కాబట్టి ఒకటానికొంటే ఒకటి సూక్ష్మతరమైనటువంటివి సూక్ష్మతమైనటువంటివి ముందుగా ఆయా శరీరంలో ఉన్నటువంటి గోళకములు ఏవైతే పంచతన్మాత్రాది శక్తులు శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి శక్తి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం సూక్ష్మతరమైన అట్టి జ్ఞానము కంటే వాటిని అనుసంధాన మనసు సూక్ష్మమైనటువంటి అట్టి మనసు బుద్ధి సూక్ష్మతరమైనటువంటిది అట్టి బుద్ధి కంటే మహత్తత్వము సూక్ష్మతరమైనటువంటిది అట్టి ఈ కార్యకారణ వివేకమును సదసద్వివేకమును దృదృశ్య వివేకమును ఎవరైతే సమిష్ఠ రూపముగా లెస్సగా పరిశీలన చేసినటువంటి వారు ఉన్నారు రహిత పద్ధతిని ఆశ్రయించినప్పుడు ఆ దుగ్దృశ్య రహిత పద్ధతిలో సర్వదృక్ రహిత పద్ధతి ఎందు లింగాంగంగా భాగుతున్నది దృశ్యరహిత పద్ధతి ఎందు కేవలము నేను జీవుడను ్రహ్మజ్ఞానమును ఆశ్రయించి బ్రహ్మ విధుడు అవుతున్నాడు కాబట్టి ఆశ్రయించాడు దృక్కుగా మిగిలిపోయాడు అయితే దృక్కుగా మిగిలిపోయినటువంటి అఖండ ఎరుకను సర్వదృగ్రహీత పద్ధతిగా మోక్ష అధికారిగా చేసేటటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని బయల నిర్ణయాన్ని తెలియజెప్పేటటువంటి పద్ధతిగా తన్మరాహిత్య పద్ధతిలోకి పరిణామం చెందిస్తారు ఈ దృగ్రహీణ పద్ధతి ఏదైతే ఉన్నదో అది అది అలింగ పద్ధతి కాబట్టి లక్షణముల రీత్యా నిర్ణయించబడినప్పుడు ఆత్మనిష్టయని బ్రహ్మ నిష్ఠి వ్యవహార రీత్యా నిర్ణయించబడినప్పుడు జగజ్జీవేశ్వరత్రయముగా నిర్ణయించబడుతున్నది కాబట్టి ద్విధంబులు సిద్ధాంతములు ద్విధంబులు జగజ్జీవేశ్వరత్రయ నిర్ణయమైనటువంటి వ్యవహార రీత్యా సర్వలోకముల వ్యవహారమును సర్వ జీవుల ఇది లింగాంగ నిర్ణయ పద్ధతి రెండవ పద్ధతి లింగాంగ భంగ పద్ధతి దీనియందు ఎరుక లేని పద్ధతిగా జ్ఞానాతీత పద్ధతిగా సూర్యాతీత పద్ధతిగా పరబ్రహ్మ నిర్ణయములు లేకుండా చేసేటువంటి పద్ధతిగా పోతే కాబట్టి ఏ లక్షణము లేని లక్షణ రహితమైనటువంటి స్థితి ఎందుకు అందుచేత ఎవరును అతనిని ఈ చర్మచక్షువులతో చూడలేరు చక్షువులతోనే కాక ఏతోనూ తెలిసి కొనలేరు అది ఇంద్రియ గోచరము కాదని మాటి మాటికి చెప్పుట చేత సామాన్య సాధకులు అలసభావముతో తమ తమ ప్రయత్నములను విరమింపక మనస్సును స్వాధీనపరుచుకునుటకు ప్రయత్నింపవలైన మనస్సు వశమైనచో బుద్ధి కూడా బాహ్య విషయముల నుండి మరలి ప్రశాంతి పొందును అట్టి బుద్ధి చేతనే ఆత్మను సాక్షాత్కరింప చేసుకునగలరు బుద్ధి శుద్ధమైనప్పుడు ప్రశాంతి నొందినప్పుడు మలిన ఎరుక నశించి శుద్ధమైన ఎరుక మాత్రమే మిగులు ఆ శుద్ధ ఎరుకయే ఆత్మను స్ఫురింప ఆత్మను తెలుసుకొనుట అనగా తనను కాదు తెలుసుకొనిటయే అగుచున్నది ఈ విధముగా ప్రత్యేక భిన్న పరమాత్మను తెలిసి కొన్న వారు అమృతత్వము పొందుచున్నారు విశేషమైనటువంటి ఎరుక నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు ఎరుక త్రివిధం శుద్ధ ఎరుక మరినపురుక మిశ్రపుటెరుక అంతా కూడా జ్ఞాన విశేషంతో దృష్టిగా ఉన్నాయి ఈ రకమైనటువంటి సర్వ సమిష్టి భావమును చిత్తశుద్ధిని శుద్ధ చైతన్యమును సాధించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రీతిగా శుద్ధత్వము ప్రారంభమైనటువంటి శుద్ధ మనస్సు శుద్ధ బుద్ధి చిత్తశుద్ధి ఆ రీతిగా శుద్ధమైనటువంటి చైతన్యము ఆ శుద్ధ చైతన్యము నుంచి శ్రద్ధ ఎరుక ఆ రీతిగా లేని ఎరుక ఆ తర్వాత బయలుదర్శన ఈ రీతిగా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఇట్లా ఎవరైతే ప్రయత్నశీలుడై సాధన సాధ్యమై గురుపదేశోర్ధ చేత మేల్కొనేటటువంటి వారై నిర్ణయాత్మకమైనటువంటి ఈ స్థితులను ఎవరైతే పొందుతూ ఉన్నారో వారు అమృతత్వమును సాధిస్తూ అంతేగాని ప్రయత్నమును మధ్యలో విరమించేటటువంటి వారు వారు పునః ఇంద్రియముల చేత ప్రేరేపించబడి ఈ సత్యమును గుర్తి జ్ఞాన మార్గములో ప్రయాణం చేసి జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం చేత కైవల్యాన్ని పొందవచ్చు జ్ఞానము మాత్రమే కైవల్యాన్ని ఇవ్వగలిగేటటువంటి సమర్థము కాబట్టి కర్మ భక్తి యోగ జ్ఞాన మార్గములలో విశేషమైనటువంటి జ్ఞాన మార్గమును ఉత్తమ వివేకాన్ని ప్రసాదించేటటువంటి నమస్కారం <muchas>